ఈ రిప్రజెంటేషన్ లో మీరు అమ్మా వైద్య చూపి జ్ఞాన అది ఓన్షిమా దాని పక్కన ఖాళీ స్పేషన్ అంటే మకరానికి మక్రానికి మధ్యలో ఉండేటువంటి సైలెంట్ సింగ్ మక్రానికి మకరాలి మధ్యలో శివయ్య అంటే శివయ్య బాకీ ఉన్నాడు అసోసియేషన్ అంట శివాయ్ గుర్తుకొస్తాడు శివయ్య గుర్తుకొస్తాడు శివయ్య ఎందుకు గుర్తుకొచ్చాడు శివుడు గుర్తుకు రావచ్చు కదా శివయ్య ఎందుకు అంటే శివయ్య వెయ్యి రూపాయలు పప్పు తీసుకున్నాడు అని శివయ్య గుర్తుకొచ్చాడు కదా దాంతో రూపాయలు తీసుకున్నప్పుడు రెండు మూడు నెలలు ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ నా ఉరికే డబ్బు ఎక్కడి నుంచి చెట్టు కాస్తుంది ఆ వస్తుంది కదా తీసుకున్నప్పుడు తిరిగే వాళ్ళ మీద జ్ఞానం ఉండద్దా ఇతరులు సొమ్ము తీసుకునేప్పుడు ఉన్న ఉత్సాహం తిరిగి ఇచ్చేప్పుడు ఉండదు జనాలకి ఎవరో ఈ సమాజం ఏ విధంగా ఉంది అలా పోతూ ఉంటుంది మధ్యలో ఉన్న మనిషి సాగిపోతూ ఉంటుంది అది అసలు కాదు అలా ఉండకూడదు మనస్సు ఎప్పుడైతే ఇటువంటి పరుగులు తీసుకుందో మీరు స్పీడ్ పెంచాలి సుపీడ్ పెంచితే మీకు మనస్సు యొక్క ఆ పరుగు బాగా తగ్గిపోతుంది ఇప్పుడు మనసు మనస్సు చంచలంగా జపానికి కూర్చున్నారు బాగా చంచలంగా మనస్సుతో పరుగులు తీసుకోమనుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలా పెడతారు అంటే మనస్సు ఇంకొక సంకల్పం చేసేంత సావకాశం దానికి ఇవ్వకుండా మీరు దాన్ని స్పీడ్లో పెట్టాలి అది ఓ నమ శివాయ అయిపోయింది ఎక్కడికైనా పరుగెత్తదా అనుకునే ఈ లోపల మళ్ళీ ఇంకో ఓ శివాయ అందుకుంటుంది దాంతో దానికి పరుగు తీసేందుకు ఛాన్సే ఉండదు అలా ముందు స్పీడ్గా మొదలు పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలంటే అది కొంచెం సెటరేట్ అవుతుంది అంటే కొంచెం దాని వేగం తగ్గుతుంది వాసన తగ్గిందని సంసార వాసన తగ్గాలి మీరు సెల్ పక్కన కూర్చొని జపం చేసుకుంటే ఈ లోపల ఏది మగుతుంది ఈ జపం ఎక్కడికో పోతుంది అలా చేయకూడదు కర్ణ పిశాచి అనే పేరు సెల్ ఫోన్కి ఎప్పుడైనా విన్నారా మీరే మాట అలా కర్ణ పిశాచిని పక్కన పెట్టుకుంటే ఆ పిశాచిని ఏం చేస్తుంది పిశాచిం పట్టుకుని పీడిస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుసా సెల్ ఫోన్ కారణంగా కాపరాలు చెడిపోయి కోర్టులకు వెళ్ళిపోతూ ఉంటారు జనంలో మీకు తెలుసా సంగతి సెల్ ఫోన్ కనుక లేకపోతే అంత పని అయ్యింది కాబట్టి దానికోసం సెల్ ఫోన్ ను నిందించకూడదు ఇప్పుడు కూరగాయలు తరుగుతో చేయిపోసుకుని రెండు నెలల హాస్పిటల్లో ఉన్నాడు ఒక ఆయన డయాబెటీస్ అనేది చేయిపోసుకున్నాడు రెండు నెలల హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి కత్తిని కనిపెట్టిన వాడిని నిందిస్తామా అలా చేయండి కదా ఉండాలి ఫస్ట్ సో మనస్సు అలాగా వేగంగా ఉన్నప్పుడు పూర్ణమ అధికంగా చెప్తాం తర్వాత కొంచెం రెండు మూడు నిమిషాలు ఆ ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే మనస్సుకి కొంత ఏకాగ్రత వచ్చింది కొంత స్థిరం అయింది ఆ చెంచలత్వం తగ్గింది అని మీకు తెలుసుకుంది అప్పుడు ఏం చేయాలంటే దాన్ని స్లో చేసుకోవాలి శివాయ శివాయ అని స్లో చేయాలి తీరా స్లో చేసేప్పటికి మళ్ళీ ఈ సంసారంలోకి పోతుందనుకోండి మళ్ళీ స్పీడ్ పెంచుకోవాలి స్పీడ్ పెంచితే ఈసారి ఇప్పుడు కొంచెంసేపు స్పీడ్గా చేసేప్పటికీ మళ్ళీ మనస్సు స్టెబిలైజ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ స్లో చేసేయాలి దీనికి మాలకి పనికి రాదు ఈ మెథడ్ మాలకి పనికి రాదు మాల ఉపయోగిస్తే మీకు ఈ మెథడ్లో అది ఎప్పటికి పూర్తి అవుతుంది అది పూర్తి మీకు నెంబర్ కావాలనుకుంటే ఈ సెకండ్ థర్డ్ ఫ్లోర్ పక్కన పెట్టేసి మీరు ఫస్ట్లోనే ప్రొసీడ్ అయిపోండి అంటే ఇంకెలా ఉన్నా నెంబర్ మీద ఇప్పుడు థౌసండ్ టైమ్స్ నేను జపం చేసేయాలి ఒషం రెండు నిమిషం వాడు అలాగే పోతున్నాను ఇది ఒక సాధన కింద చాలా మంది చేస్తూ ఉంటారు ఇది ఇలా జపం చేయటం మాలని తిప్పేస్తూ ఉంటారు దీన్ని ఒక సాధన కింద జపం ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మాలలు మీకు అమ్ముతూ ఉంటారు సీశైలు వెళ్ళాలనుకోండి ఎక్కడ చూసినా వందలాది మాలలు అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అవి అమ్ముతున్నారంటే మీరు కస్టమర్స్ ఉంటే అమ్ముతారు తప్పులు అత్యధిక అమ్ముతారు ప్రతి వాడు కూడా ఏదో ఒక మాల ఒకటి పెట్టుకుని ఈరోజు జపం చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో గుణం ఉందా దోషం ఉందా అంటే మరి జపాన్ని పెద్దలు పోషించినారు జపాన్ యజ్ఞానాన్ని జపయజ్ఞోస్మి అని శ్రీకృష్ణుడు కూడా అన్నాడు ప్రతిదీ జపమే ఎలా చేసినా జపమే మధ్యలో కబుర్లు చెప్తూ చేసినా కూడా జపమే అవుతుంది మరి కాబట్టి జపాన్ని దానికి వాల్యూ సొసైటీలో ఉన్నప్పుడు ఈ మతగ్రంథాల్లో దానికి ఒక ప్రాముఖ్యాన్ని ఇచ్చినప్పుడు అవుట్రైట్గా దీనివల్ల ఉపయోగం ఏం లేదు అని ఎలా అనగలుగుతాము అనలేదు కాబట్టి నేను ఏమంటూ ఉంటానంటే దానివల్ల ఉపయోగం తక్కువ అంటే తర్వాత దాంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది పెద్ద సమస్య ఏంటంటే మీరు ఎప్పుడైతే జపాన్ని మెకానికల్ అండ్ రెప్యుటేటివ్గా చేసేస్తూ ఉంటారో మీ మైండ్ డల్గా అయిపోతుంది ఆ సూక్ష్మమైనటువంటి వస్తువును తెలుసుకునే సామర్థ్యాన్ని మనస్సు కోల్పోతుంది సో దృశ్యతే త్వగ్రియ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిధి అని మన కఠోపనిషత్తు చెప్తూ ఉంటుంది అత్యంత సూక్ష్మమైన ఆ తత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది దానికి మనస్సు ఆ సూది మొనవలే మంచి సూక్ష్మంగా ఉండాలి సూక్ష్మగ్రాహిత్వం అనే లక్షణం మనస్సుకు ఉండాలి మీరేమో మాలల మీద మాలలు అలా తిప్పేస్తూ నెంబర్ పెంచుకుంటూ పోతే ఆ సూక్ష్మగ్రాహిత్వం అనే లక్షణాన్ని అది కోల్పోతుంది మీకు జపం చేసిన పుణ్యం పోగుపడితో ఉండొచ్చు కాక కానీ మనస్సు యొక్క సూక్ష్మగ్రాహిత్వం అనేటువంటి లక్షణమును కోల్పోతుంది కాబట్టి మాల పక్కన పెట్టండి ఈ సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సందర్భంలో ఇది మాల కౌంతు సందర్భం కాది ఈ సందర్భం ఏమిటంటే సమాధి సందర్భం కాబట్టి నమ శివాయాన్ని స్పీడ్గా మొదలుపెట్టి మీ మనస్సు ఏకాగ్రమవుతున్న సందర్భంలో దాన్ని స్పీడ్ తగ్గించండి నమ శివాయమ శివాయ ఇంకా తగ్గించండి ఈసారి ఏం చేస్తారంటే ఫోకస్ ని మంత్రం మీద నుండి సైలెన్స్ మీదకి షిఫ్ట్ చేసుకోండి ఆ సెకండ్ టు థర్డ్ వచ్చేప్పటికీ ఇప్పుడు ఇంకా మంత్రం మీద ఫోకస్ తక్కువ ఉంటుంది సైలెన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అంటే అర్థం ఏమిటి మంత్రం జపం కావట్లేదు సైలెన్స్ జపం అవుతుంది ఈ మంత్రం యొక్క జపంలాగా ఆ స్థితి నుంచి సైలెన్స్ యొక్క జపంలోకి వచ్చిన దీన్నే ఓ రకంగా అజపా జపము అనసు ఓ అజపా జపం అనేది ఇంకోటి ఉంది అందుకే నేను అలా వర్ణిస్తున్నా దాంట్లో ఎందుకంటే ఇక్కడ మీ ఫోకస్ మంత్రం మీద నుండి సైలెన్స్ మీదకి పోయింది ఇలా కొంతకాలం జపని చేసేప్పటికీ మీ మనస్సుకి సైలెన్స్గా ఉండిపోవాలని అనిపిస్తుంది మధ్యలో ఆ మంత్రాన్ని పికప్ చేయటం కూడా మానేసి సైలెన్స్గా ఉండిపోవాలని అనిపిస్తుంది అప్పుడు మీరు సైలెన్స్గా ఉండిపోండి అయ్యో మంత్రం మానేస్తే శివుడికి కోపం వస్తుందేమో అని అలాంటివి పెట్టుకోవద్దు శివుడికి ఏం కోపం రాదు ఎందుకంటే సైలెన్స్ కూడా శివుడే నిజానికి సైలెన్సే అసదుసిలైన శివుడు కాబట్టి సవికల్పంలోంచి నిర్వికల్పంలోకి వచ్చినాను ఇది ఒక పద్ధతి దీన్ని చంద్ర ఆనందించి అనే పుస్తకంలో ఒక చాప్టర్ లో వర్ణించారు సవికల్పంతో మొదలుపెట్టి నిర్వికల్పంలోకి రావచ్చు లేదా మీరు సవికల్పంలోనే కొనసాగించవచ్చు నిర్వికల్పాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వేరే కూడా మీరు నిర్వికల్ప మెడిటేషన్ని మీరు అభ్యాసం చేసుకోవాలి తర్వాత ఈ మెడిటేషన్ అనేది ఒక సాధనగా మొదలుపెట్టి సహజంగా ఉండిట్లాగా దాన్ని తీసుకురావాలి సాధనగా మొదలు అంటే ఇటు పొద్దున్న ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుంటాము ఇంకా మిగిలిన టైం అంతా సంసార విషయాల్లోనే ఉంటాం ఇంకంతకంటే ఉంది మిగిలిన టైం అంతా సంసారమే ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు ధ్యానము పూజాన్ని పూర్తయ్యేపటికీ ఎనిమిది అయ్యిందనుకోండి మళ్ళీ సాయంకాలం వరకు కూడా మీరు ఎలా ఉంటారు సంసారంలోనే ఉంటారు కదా సంసారానికి సంబంధించినటువంటి ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు మీరు చేస్తూ ఉంటారు ఇంటర్నెట్లో వస్తూ ఉంటే మళ్ళీ మీరు చేస్తూ ఉంటారు ఇంకా ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటివి మొదలుపెట్టారంటే అది ఇంకా ఒక అగాధమైన సముద్రం ఉంది దాంట్లో పడిపోయారంటే ఇంకా మీరు దాని నుంచి లేవని కూడా బయటకు కూడా రాలేకపోతారు దాంట్లోనే ఉండిపోతారు మొబైల్ యాప్ ఇలాంటివి పెట్టేసుకుని మీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ కాదు ఇట్ ఈస్ ఇట్ ఈజ్ కంప్యూటర్ ఇన్ హ్యాండ్ దాంట్లో మొబైల్ యాప్స్ ఉంటాయి ఆవు వృద్ధి కావాల ఆవు వృద్ధి కావాలి రెండు వేల ఐదు వందల చొక్కాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి మీరు అలా చూస్తూ ఉండొచ్చు రెండు వేల ఐదు వందల చొక్కాలు చూసి ఓ చొక్కా కొనుక్కొని అది ఒక పది రోజులతోటికి పక్కన పారేసి మళ్ళీ ఇంకో చొక్కా కొనుక్కోవచ్చు అంటే సంసారం ఎలా తయారైందో నేను చెప్తున్నాను కాబట్టి ఈ వాతావరణంలో ఆ మనోరాజ్యం పెరిగిపోతే మీకు ఆత్మస్వరూపం అనుభవానికి రావడానికి కష్టం కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే నిర్వికల్ప సమాధిని కూడా ప్రత్యేకంగా అభ్యాసం చేయాల్సి నిర్వికల్ప సమాధి ఇంకేమిటి మంత్రంతో ప్రారంభం చేయండి దాన్ని మనం దాన్ని ఎలాగ ప్రారంభం చేస్తామంటే ఆత్మనిష్ట అనే దాంతో ప్రారంభం చేస్తాం ఇది ఇంత ఉండి నేను చెప్పాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా అది కూడా చెప్పేసి శ్లోకానికి వద్దాము ఇప్పుడు మీ లోపల రెండు స్థితులు ఉంటాయి మీరు ఆ రెండింటినీ బాగా అనుభవానికి తెచ్చుకోవాలి రెండు ఉంటాయి అనుభవాన్ని తెచ్చుకోవడం అంటే తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే మీ లోపల ఉండేదే గుర్తుపట్టాలి ఓహో ఇది ఇది ఇది ఫలానా ఇది ఫలానా అనే రెండు స్థితులను మీరు గుర్తుపట్టాలి ఇప్పుడు మీరు జ్వరంగా ఉందనుకోండి మీకు తెలుస్తుంది జ్వరంగా ఉంది ఒళ్ళుంతా నొప్పులుగా ఉంది తెలుస్తుంది కదా మీకు ఆ పేడ మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఈ లోపల పారాయిసిమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు పారాయిస్టమాల్ ఈజ్ ఈజ్ యూనివర్సల్ ట్రగ్ అది అది ఎవర్ గ్రీన్ అది పంతొమ్మిది వందల పదిలోనూ ఎప్పుడో దాన్ని కనిపెట్టారు ఈ రోజు కూడా రెండు వచ్చినా కూడా పారాయిస్టమాల్ అలా పోతూ ఉంటుంది దాన్ని ఎసిటామిన్ ఫైన్ కూడా అంటారు కాబోలు అది ఎప్పటికీ పక్కన పోతుంది ఎప్పుడు ఉంటుంది ఇట్స్ యూనివర్సల్ మెడిసిన్ అది వేసుకోగానే జ్వరం తగ్గిపోతుంది జ్వరం తగ్గడంతో మీకు ఆ తలనొప్పి ఒళ్ళు నొప్పులు తగి కొంత కుదుట్టగా కొంచెం కోళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఒక్కటిసరి కుదుటబడినట్టు అనిపిస్తుంది మళ్ళీ రావచ్చు పారాసిమాల్ ఇంకా అన్నిటికీ మహావ్యాధి నివారణం అని నేను అంటల్లా అలా వేసుకున్న అరగంటకే మీకు దాని తేడా మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ రెండు స్థితులు మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి మీ అనుభవానికి సంబంధించిన విషయం దీని మీద ఎవరిలో వచ్చి ఉపన్యాసాలన్నీ చెప్పక్కర్లా మీకే తెలుస్తూ ఉంటుంది జ్వరం తగ్గిన సంగతి మీకు తెలీదు తెలుస్తూ ఉంటుంది ఆ జ్వరం వచ్చింది చాలా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది అలసటగా ఉన్నది అనే సంగతి మీకు తెలీదు తెలుస్తూ మీకు కొంచెం మందో ఏదో వేసుకుని విశ్రాంతిగా ఒక గంట ఉండేప్పటికీ ఇప్పుడు ఫ్రెష్గా ఉంది అని మీకు తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా మీ లోపల రెండు స్థితులు ఉంటాయి ఒకటేమిటంటే మీ మనస్సు ఆ కదులుతూ ఉంటుంది కదలైనట్టు పరిగెత్తుతో ఉంటుంది నిజానికి కొంచెం సాధన చేసినట్లయితే పరుగులెత్తడం మానేసి కదులతో ఉంటుంది పరుగులెత్తేది ఏముంది కదులతో ఉంటుంది మీరు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేస్తారు తర్వాత ఈ ఫోన్లు ఇవన్నీ ఈ ఫోన్ల గురించి పదే పదే చెప్తున్నాను నేను ఎందుకంటే దట్ సీమ్స్ టు బి ది మెయిన్ ఆబ్స్టికల్ ఫర్ సమాధి అందుకోసం దాన్ని చెప్పాల్సి వస్తుంది ఇంక లేకపోతే ఉంటుంది ఇప్పుడు ఏకాంతంగా ఉన్నారనుకోండి మీకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు ఏకాంతంగా కాదు కొని మీరు మీరు మీ భార్య ఇంట్లో ఉన్నారు మిమ్మల్ని ఆవిడ డిస్టర్బ్ చేసుకున్నా ఆవిడ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా పని కట్టుకుని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇవి కర్ణపిశాచే పెద్ద సమస్య అందుకోసం దాన్ని అలా నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను నేనేమంటానంటే అది బంద్ పెట్టి పెట్టేసుకోండి బంద్ పెట్టేసుకోండి అంటే జస్ట్ క్లోజ్ ఇట్ యూ డోంట్ నీడ్ ఇట్ ఎవరో ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి తప్పదు ఇప్పుడు కారు డ్రైవర్ ఉంటాడు ఈ ఈ ట్యాక్సీ డ్రైవర్లు ఉంటారు చూసారా వాడికి సెల్ అవసరం కానీ మీకెందుకండి సెల్ ఫోన్ ఫోన్ వస్తుంది ఎరా ఎక్కడున్నవరా అంటే పద్మారావు నగర్లో ఉన్న ముర్షీరాబాద్లో అడ్రస్ రాసుకోం ఆ జంక్షన్ కుడివైపున పలానా షాప్ ఎదుర్కొండా ఒక ఆయన ఉంటాడు ఓకే పోయి ఆయన్ని పికప్ చేసుకుని ఎక్కడ దింపిరా అమీర్పేటలో దింపిరా అమీర్పేటలో ఎక్కడ ఈ వారికి కావాలి కానీ మీకెందుకండి సెల్ ఫోన్ ఇరవై నాలుగు గంటలు అది ప్రొఫెషనల్ ఫోన్ మీద నడుస్తుంది మొత్తం కంపెనీలన్నీ ఎలా నడుస్తాయి సో అంటే మీరు కూడా అంతల్లా దాంట్లో దిగిపోయి ఉంటే అవసరం ఉంటుంది అటువంటి దానికోసం కాదు ఈ పాఠం కాబట్టి మీరు ఏకాంతంలో ఉండడము మనస్సు యొక్క చలనము ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది సవికల్ప సమాధిలో కొంచెం మీరు గ్రాడ్యుయేట్ అయితే కానీ నిర్వికల్ప సమాధిలోకి రాలేదు కాబట్టి మీరు కొంచెం మూమెంట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉన్నారన్నమాట అంటే ఏకాంతంగా ఉండడము మననం చేసుకుంటూ ఉండటము అప్పుడప్పుడు ధ్యాన ముద్రలో ఉండటము ఆ ధ్యానం సహజమైపోతుంది అంటే ఇలా నిటాబుగా అయిపోయి ముద్రలో కూర్చున్నప్పుడే ధ్యానము అనే విధం కాకుండా సహజంగా మీరు కూర్చుని ఉన్నప్పుడు కూడా మీకు ధ్యానము వైపు మనస్సు మళ్ళుతుంది మీకు ధ్యానమునందు ప్రీతి నిర్మాణం అవుతుంది సహజంగా ఉంటుంది ధ్యానం బుద్ధుడు రాత్రి నిద్ర పట్టకపోతే పదకొండు గంటల వరకు ధ్యానం చేసి ఆ తర్వాత పడుకుని నిద్రపోయేవాడు పొద్దున్న ఆరు లేచి స్నానాధికం పూర్తి చేసుకుని మళ్ళీ తొమ్మిది పది గంటల వరకు ధ్యానం చేసేవాడు నడుస్తూ ఉంటే వాకింగ్ మెడిటేషన్ చేసేవాడు భిక్షకు వెళ్ళేప్పుడు వాకింగ్ మెడిటేషన్ చేసేవాడు ఎవరైనా దెబ్బలాడుకుంటే ఇద్దరు శిష్యులు దెబ్బలాడుకుంటే వాళ్ళని పిలిచి నెల రోజులు శ్వాసను పరీక్షించటం అనేటువంటి మెడిటేషన్ని గట్టిగా చేయండిరా అని ఆయన ఆదేశిస్తుండే విపశ్చినా మెడిటేషన్ అలాగే పుట్టుకొచ్చింది కాబట్టి మీరు కూడా ఆ ధ్యానాన్ని చేయటం అనేది అభ్యాసం చేయాలి కాబట్టి మీలో మీకు రెండు స్థితులు మీరు గుర్తుపట్టాలి ఒక స్థితి ఏమిటి మనస్సు కదులుతూ ఉన్నది దాన్ని మీరు గుర్తు మీకు తెలుస్తూ ఉంటుంది ఆ మనస్సు అలా కదులుతూ ఉంటుంది కదులుతూ ఉండడం అంటే దాన్ని వర్ణించడం కష్టం మీకు ఎవో సంకల్పాలు వస్తూ ఉంటాయి ఆ సంకల్పాల వెంట పడి మా మనస్సు పోతూ ఉంటుంది ఆ మనస్సు వెంట మనం కూడా పోతూ ఉంటాం దీన్ని రమణ మహర్షి కూడా దీన్ని ఏమైనా వర్ణించారంటే ఒక ఎక్స్ప్రెషన్లో రన్నింగ్ బిహైండ్ ద రన్నింగ్ మైండ్ అని ఆయన ఊయా మై అని చిన్న పుస్తకంలో నెవర్ రన్ బిహైండ్ ది రన్నింగ్ మైండ్ అని అన్నారు అంటే పరుగులు తీసుకున్న మనస్సు కనుక పరుగులు తీయము అనే సందేశం ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక థాట్ వచ్చిందనుకోండి ఆ థాట్ అది మీ జీవితంలో మీ యొక్క జీవిత చరిత్ర మీకు హిస్టరీ ఉంటుంది ఆ చరిత్రతోటి బాగా లోతైన సంబంధం కలిగిన థాట్ వచ్చి మీరు అలా వెడుపుతారు దీన్ని ఏమంటారంటే రన్నింగ్ బిహైండ్ ద రన్నింగ్ మైండ్ అలా వెడుపుతా ఉంటాం సో సూ డోంట్ డోంట్ డూ దాట్ డోంట్ డూ దాట్ సో మరి ఏం చేయాలి స్టాప్ గుర్తుపట్టండి ఇది గౌరవం ఇది ఒక స్థితి నా లోపల ఉన్న స్థితి ఏమిటి ఆ స్థితి మనస్సు అదే పనిగా అధికంగా చెల్లిస్తోంది ఇది ఒక స్థితి అని మీరు గుర్తుపట్టాలి అక్కడ ఇంకో రహస్యం ఏంటంటే అక్కడ మీకు గుర్తుపట్టేంత సావకాశం కూడా ఉండదు అలా పరిగెత్తేస్తాం అయితే ఎప్పటికైనా గుర్తుపట్టాలి మీరు అసలు ఎప్పటికీ గుర్తుపట్టకపోతే ఇంకా చేసేది ఎప్పటికైనా గుర్తు ఓహో చాలాసేపటి నుంచి ఈ ఆలోచనల్లో పడిపోతున్నాడా నేను అని గుర్తుపట్టాను ఎప్పటికైనా గుర్తుపట్ట దీన్ని ఎలర్ట్నెస్ అంట మీరు గుర్తుపట్టారంటే దట్ ఇస్ ది సావధానత ఆ గుర్తుపట్టడంలోనే మీకు మనస్సుకి మధ్యన ఒక చిన్న గ్యాప్ వచ్చిందిగా ఇది మనస్సు యొక్క చదనము ఇలా పోతోంది ఇది అని మీరు గుర్తుపట్టారంటే మీరు మనస్సు అంటే మనస్సుతోటి తారాత్మ్యమైన స్థితి నుండి మనస్సు కంటే ఒక అడుగు వెనక్కి వేసిన స్థితికి వచ్చానా లేదా లేకపోతే గుర్తుపట్టడం ఏమిటి ఇంకా అదే గుర్తుపట్టడం అంటే నేను ధ్యానం చేద్దామని కూర్చున్నాను కూర్చున్నప్పటికీ అదే రేపు ఆ సైనికుల్లో ఉపదేశపంచకం పుస్తకావిష్కరణ ఉన్నది మనమేమో ఆయన్ని ఆ పుస్తకాన్ని ఆయన్ని సమీక్ష ఆయన చేస్తారు అలా దాన్ని ఆవిష్కరిస్తారు ఈ పుస్తకం బాగానే వచ్చింది మంచిది చాలా మంచి పుస్తకం అప్పుడు గుర్తుపట్టాయి ఓబినేటే నేను జ్ఞానానికి కూర్చుని చేస్తున్న పని ఇదేమిటి అని గుర్తుపట్టాను అర్థమైంది మీకు గుర్తుపట్టడం అప్పుడు ఒక నిమిషంలో గుర్తుపడితే వాడు ఎలక్ట్రనెస్ బాగుందనమాట ఏడు నిమిషాల తర్వాత గుర్తుపట్టి అంటే ఎలక్ట్రనెస్ తక్కువగా ఉందన్నమాట అసలు గుర్తే పట్టలేదనుకోండి ఇందులో కాఫీకి ఎవడో దిగు చర్ణ అనుకోండి అసలు ఏమీ ఎలక్ట్రనెస్ లేదనమాట అసలు నిర్వికల్ప సమాధి అనేది ఓ బాతికీనహీయ గుర్తుపట్టాను నేను గుర్తుపట్టడం అంటే అర్థం ఏంటి అర్థం ఏంటంటే పరిగెత్తి మనస్సుతో పాటు పరిగెడుతో పరిగెడుతో అరే మనం దీన్ని వెంటబడ్డామే అని ఒక అడుగు వెనక్కి వేశారు మీరు అడుగు వెనక్కి వేయగానే మనస్సే ఆగిపోతుందో తెలిసినా ఆగిపోతుంది ఇంకా అది పరిగెట్టడం అంటే అర్థం ఏంటండి దానికి పరిగెత్తే శక్తి మీరు ఐడెంటిఫై అవ్వడం వల్ల వచ్చింది మీరు ఐడెంటిఫై ఎప్పుడైతే అవడం మానేసి ఒక్క అడుగు వెనక్కి వేస్తారో అది ఇంకా మనస్సు ఉండదు అక్కడ అసలు ఆలోచనలే ఉండవు మీరే ఉంటారు అబ్బో దీస్ ఈజ్ అ బిగ్ థింగ్ అంటే ఏమిటి ఆ సవధానత ఎలర్ట్నెస్ దానికే సమాధానము పేరు ఆ సమాధానము వచ్చిందంటే మీకు సమాధానం లేనంత వరకే మనస్సు యొక్క పొరుగు సమాధానం వస్తూనే మనస్సు యొక్క పరుగు ఆగిపోతుంది ఈ సమాధాన స్థితి ఇదిగో నేను గుర్తుపట్టాను ఇప్పుడు మనస్సు ఆగి ఇది సమాధానము అది చలనము ఈ రెండు మీలో ఉన్నాయి మీరు ఈ రెండింటినీ గుర్తుపట్టాలి ఈ గుర్తుపట్టడం ద్వారా మీరు మీకు ఆ చలనము యొక్క స్వరూపం మీకు అర్థమవుతూ ఉంటుంది ఫెమిలియారిటీ అంటారు మీరు ఫెమిలియర్ అవుతూ ఉంటారు ఓహో ఇలా చలిస్తోందిరా ఈ అని మీరు ఫెమిలియర్ అవుతూ ఉంటారు కొద్ది ఒక్క కొంత కొంత అభ్యాసం చేసే మీకు తెలిసిపోతుంది ఏ టాపిక్స్ వెనక ఈ మనస్సు పరుగులు తీస్తుందో మీకు తెలిసిపోతుంది మీకు తెలిసిపోతుంది నాకు తెలుసు నా మనస్సు ఏ ఏ టాపిక్లో వెనక పరుగు తీసుకోవో నాకు తెలుసు ఎప్పుడూ ఒక ఐదు టాపిక్స్ ఉంటాయి ఏదో ఒక దాన్ని పట్టుకున్న అలా పోతూ ఉంటుంది అది మనం ఆఫీస్ డే మళ్ళీ కామ్గా ఉంటుంది మళ్ళీ ఇంకో టాపిక్ను పట్టుకుంటుంది అటుపోతుంది అది ఆఫీస్ డే మళ్ళీ కొద్దిసేపు కాపుగా ఉంటుంది ఉదాహరణకి ఉపదేశపంచిన టాపిక్ పట్టుకుండా నేను గుర్తుపట్టని ఆపేశాను మళ్ళీ కొద్దిసేపు కామ్గా ఉంది ఫెడరల్ హాలేలో మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ పాపం సెమీఫైనల్స్ బాగా అడిగాడు ఫైనల్స్ లోకి వచ్చేలా చేస్తాడు అని అడిగింది మళ్ళీ వెంటనే సమాధానం వచ్చేప్పటికీ ఓహ్ ఫెడరల్ మ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం మ్యాచ్ చూస్తే పర్వాలేదు దాన్ని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉపయోగం ఉంది అని మనల్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు అలా తిట్టుకోకూడదు యు షుడ్ నాట్ కండల్ యువర్స్ అండ్ అప్పుడేమవుతుందో తెలిసినా సమాధానం పోయి ఇంకో డైరెక్షన్లో పోయి నెగిటివిటీ డైరెక్షన్లో పోతుంది సమాధానం ఉండదు తనని తాను నిందించుకోవడం వల్ల అసలు ఈ ప్రక్రియలో నేనే లేదు మీరు అది అర్థం చేసుకోవాలి రెలిజియస్ మైండ్ తనని తాను నిందించుకుంటుంది రెలిజియంలో ప్రాయశ్చిత్వం అదే అదే అపరాధమైపోయింది రా మళ్ళీ స్నానం చేసి వస్తాను స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి స్నానం చేసి పొలం ఎన్నిసార్లు స్నానం చేస్తాం పొలం ఆచమనం చేద్దాం లేని ఆచమనం చేస్తాను ఎందుకంటే అపరాధం ఏదో అయింది తుమ్మగానే ఆచమనం చేస్తాను ఎందుకంటే తుమ్మడంతో వాడికి అపరాధం అయిపోయిందంటే వాళ్ళు ఆచమనం చేస్తాడు అలా చేయకూడదు ఇక్కడ ఇక్కడ నింద ఏమీ ఉండదు ఆత్మ నింద ఉండదు తనను తాను తిట్టుకోవడం అంటూ మీకు ఇంకో ప్రశ్న అడుగుతా మిమ్మల్ని మీ కేసు మీరు ఎటువంటి జడ్జిమెంటు లేకుండా చూడగలరా మీరు ఏమి జడ్జి చేయకూడదు ఈ మనస్సు ఇలా పరుగులు తీసుకుంది అంతే దట్ ఈస్ కాల్ అబ్జర్వేషన్ జడ్జిమెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి నాకు ఎంతకాలం తపస్సు చేసినా ఈ మనస్సు ఇలాగే ఏడిచింది దట్ ఈస్ జడ్జిమెంట్ కండెమినేషన్ అంటే ఏమిటి నేను ఈ నిర్వికల్ప సమాధికి నాకు యోగ్యత లేదు మనకి ఇది మనం ఏదైనా తీర్థయాత్ర లేకపోతే పూజో చేసుకుంటే అంటే తనని తాను కండెమినేషన్ ఇవేమీ చేయకూడదు ఒక్క చిరునవ్వు కూడా పక్కన పెట్టుకోవాలి చిరునవ్వు ఉంటే జడ్జిమెంట్ ఉండదు కండెమినేషన్ ఉండదు చిరునవ్వు వారిని మీ మనస్సు ఇలా ఉందిరా ఇంతవరకు ఏకాంతంగా ఉంది ఇంతట్లోకి ఫెడరల్ మ్యాచ్ వెంట పరిగెత్తింది సో ఆ రకంగా మీకు తెలిసిపోతుంది మీ మనస్సు ఏ రకములైన థాట్స్ వెంటబడుతోందో మీకు తెలిసిపోతుంది దట్ దట్ ఈస్ కాల్ యూ బికమ్ ఫెమిలియర్ విత్ ది మూమెంట్ ఆఫ్ యువర్ మైండ్ ఇది సమాధానం యొక్క ప్రయోజనం లేకపోతే ఏమవుతుంది మీ మనస్సు ఎటుపోతుందో మీకే తెలీదు అది పిచ్చి పిచ్చెక్కిన కోతి ఎటు గెలుతు వేస్తుందో చెప్పగలరా మీరు చెప్పలేదు అయితే కోతిని ఆడించి వాడు ఆ కోతిని వాడు చెప్పినట్టు అది గెలుపుతుంది కాబట్టి సమాధానము ఈ సమాధానాన్ని గురించి ఇంకొకటి ఇంకొంచెం చెప్తున్నా ఇప్పుడు మనస్సు అనేకానేక విషయములను సంకల్పిస్తూ ఉంటుంది ఏదో ఆలోచనలలా పోతూ ఉంటాయి అది ఒక స్థితి అది మీకు అనుభవంలో ఉంటుంది అది మీకేం కాదు కానీ మీరేం చేయాల్సి ఉంటుందంటే గుర్తుపట్టడం అనే పాయింట్ చెప్పాను ఇప్పుడు ఇంకొంచెం ఎలాగంటే ఆలోచిస్తూ ఉండడం వేరు తెలుస్తూ ఉండడం లేరు తెలుస్తూ ఉండడం వే తెలుస్తూ ఉంటారు యోగ సమాధి అంటే ఏమిటో తెలుస్తుందండి ఎక్స్క్లూషన్ యొక్క ఎక్స్క్లూడ్ అసలు ఏ ఆలోచన దరిదాపులకి రాకూడదు అసలు మీకు ఏమీ తెలియకూడదు వేరే ఇక్కడ ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ ఏది ఉంటే అది తెలుస్తుంది ఐ నా ముందు ఇరవై మంది కూర్చొని ఉన్నా ఐ మీదే నాట్ థింకింగ్ అబౌట్ దాంట్ ఐ ఫ్యాన్ తిరుగుతోంది ఆయన మీద కొంచెం వేడిగా ఉంది ఆయన మీద చీకటి పడబోతోంది ఆయన మీద ఆకాశంలో మేఘాలు ఉన్నాయి ఆయన మీద కాకులు ఇంటికి పోతూ కావుకోవం ఉంటున్నాయి ఆయనవే ఇళ్ళ గాలి తీసుకోండి నెమ్మదిగా గాలి తీసుకోండి ఆయన ఇ లోపలలో వర్షపు జింకులు పడుతున్నాయి ఆయన మీదే ఆయన ఐ నాట్ థింకింగ్ ఎరుక ప్రతి అన్నీ నాయ రూపంలోనే ఉంటాయి అన్ని అంటే ఏమిటి ఏమిటైతే ఇది మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది ఇది అర్థమైందా అర్థమైంది కదా ఇది నోయిట్ కదా ఇది అర్థమైందంటే ఏదో పుస్తకంలో చెప్పినట్టు అర్థమైనట్టుగా అర్థమైందా అనుభవ రూపంగా అర్థమైందా అనుభవ రూపంగా అర్థమైంది కదా కాబట్టి ఏవే తెలిసి ఉండుట అన్ని ఎరుకలో ఉంటాయి ఎరుకలో ఉంటాయి దేని గురించి జడ్జిమెంట్ ఉండదు అబ్జర్వేషన్ ఉంటుందే తప్ప కేటగరైజేషన్ ఉండదు దాన్ని ఒక కేటగిరీలో వేయడం ఉండదు దాని గురించి మంచిగా కానీ చెడుగా కానీ ఆలోచించడం ఉండదు ఏమీ ఉండదు జస్ట్ అవే జస్ట్ అవే పక్కనింట్లో ఎవరో పూర్తి చేస్తున్నారు ఏదో మంత్రాలు ఇవ్వబోతున్నారు ఏదే ఎవరో గొసూసులు ఆడుకుంటున్నారు లేదా ఏటమ్ వాళ్ళు గొసూసులు అడుగుంటున్నారు దట్ ఈజ్ నాట్ అవేర్ అది మళ్ళీ మనస్సు యొక్క మూమెంట్ ఏదే వితౌట్ జడ్జ్మెంట్ ఏదే అబ్జర్వేషన్ తర్వాత ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండు నో లేదా ఇప్పుడు ధ్వని ఏదైనా వినపడదనుకోండి ఈ ధ్వని కాకుండా ఇంకో ధ్వని ఉంటే బాగుంటుంది నాట్ లైక్ దా ఈ అవేర్నెస్ అనే స్థితి కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏమైందంటే మీరు మనస్సుకి పని పెడతారా ఎరుకకు పని పెడతారా అన్నది పాయింట్ మనస్సుకి పని పెడితే సంసారమే ఎరుకకు పని పెడితే అంటే పనే ఉండదు అక్కడ ఉర్జ ఒక ఎక్స్ప్రెషన్ అని తింటే ఇప్పుడు ఎరుక అవేర్నెస్ టు వర్క్ అదే సమాధానం అప్పుడేమవుతుందంటే ఎరుక ఉంటుంది తప్ప మనస్సు ఉండదు మనస్సు విలీనమైపోతుంది ఎరుకలో థాట్లెస్ స్టేట్లో మీరు ఉండిపోతారు థాట్స్ ఏమి ఉండవు ఎరుక తప్ప థాట్స్ ఏముండవు అటువంటి స్థితిలో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే నేను నన్ను ఒక ఆయన అన్నారు నీ బంగారం ఆభరణాల గురించి విని విని విని మాకు విసుగు వచ్చిందంటే నేను అన్నాను కరెక్ట్ అని ఈ చేస్తం ఉంది నాకు కానీ నేను కూడా దాని గురించి కొంత ఆత్మవిమర్శ చేసుకున్నాను కానీ నాకు గతి అగతిక గతి ఇంకొక మార్గం లేదు నాకు నాకు నా నోటి నుంచి నువ్వు బంగారము ఆభరణాలు తీసేస్తే నేను హెల్ప్లెస్ అయిపోతాను ఇంకా కుండాను మట్టి పెట్టుకోవాలి మట్టి గుండాను పెట్టుకోవాలి ఇది మట్టి గుండా అనే దృష్టాంతంలో ఆ రాగద్వేషాలు ఉండవు బంగారము ఆభరణంలో అనే దృష్టాంతంలో రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి మంచి దృష్టాంతం అయితే దీంట్లో బంగారం మన తల్లుల మీదయాత్ర చేస్తున్నట్టు ఉంటుంది ఈ పురుషులకు ఏం సంబంధం లేకుండా వాళ్ళు ఏదో అబ్జెక్టివ్గా వినిస్తున్నట్టు మనం ఒక పర్టికులర్ సెక్షన్ మీద మనం నిర్ణయాన్ని చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పి అప్పుడప్పుడు ఏమంటానంటే సాధువులు కూడా బంగారంలో మాలను చుట్టడం రుద్రాక్ష మాలకి బంగారం ఎందుకండి తులసి మాలకి బంగారం ఎందుకు అంటే బంగారం ఉంది కాబట్టి పెట్టుకోవాలనే వ్యామోహం చేత అలా చేయాలి తప్ప అని వేళను కూడా అప్పుడప్పుడు నేను సృశిస్తూ బట్ ఎనీవే మీరు ఈ దృష్టాంతం మళ్ళీ అదే దృష్టాంతం ఒక అమ్మాయి ఆభరణముల యొక్క వ్యామోహం లేకపోతే ఆకర్షణ అండి పను ఆకర్షణ ఉన్న అమ్మాయి ఆభరణాల షాపులో ప్రవేశించింది నేను ఆభరణాల షాపులో ప్రవేశించాను ఆమె అంతస్థితికి నా అంత స్థితికి తేడా ఉందా ఉంది ఏమిటా తేడా ఆమె అంతస్థితి ఎలా ఉంటుందంటే మనస్సు పలు పలు రకములుగా పరుగులు తీసుకో ఉంటున్నాడు మనస్సు నామరూపాలతో నిండి ఉంటుంది నా మనస్సు ఎలా ఉంటుందంటే నేను కండెమ్ చేయటం ప్రారంభిస్తే నా మనస్సు కూడా పరుగులు తీస్తూ ఉంటుంది ఎలాగా ఈ ఆ వర్ణాలని వేస్తూ ఇవన్నీ వీళ్ళు పెట్టుకుంటుంటాను వీళ్ళకి అసలే జ్ఞానం లేదు వాళ్ళకి లేదు అని ఇలా పరుగులు తీస్తుంది దట్ ఈజ్ నాట్ సపోజ్ టూడ్ బట్ వాట్ ఐ డూ యూ నో ఐ నాకన్నీ తెలుస్తూ ఐ వేరే ఆ తేడా మీకు తెలిసిందే కాబట్టి ఆభరణాల షాపులోకి వెళ్ళాలా మానేయాలా ఇస్ నాట్ ది పాయింట్ మీ మనస్సుకి పని పెడతారా లేక ఎరుకకు పని పెడతారా ఘటిష్ట కాబట్టి మీరు సంకల్పముల ప్రవాహంలో ఉండద్దు ఎరుకలో ఉండు దాన్ని ఏమంటారంటే నిర్వికల్ప సమాధి ఈ విషయాలన్నీ నేను చెప్పినవే అయినా ఇవల్లా చెప్పినవే మళ్ళీ వస్తూ ఉంటాయి మళ్ళీ పదచ్ఛేదం చేద్దాం శక్యం అదే అయింది కాదు అదే అవ్వ శక్యం జేటు మనోరాజ్యం నిర్వికల్ప సమాధి సుసంపాద క్రమాత్ సహ అతి సవికల్ప సమాధినా మనోరాజ్యం మనస్సు యొక్క చలనము వికల్పములు లేని చిత్తైకాగ్రత వలన జేతుం జయించుటకు శ్యంక్యమే సహ సహ ఆ నిర్వికల్పసమాధి కూడా క్రమాత క్రమముగా సవికల్ప సమాధిన సవికల్ప సమాధితో సుసంపాదగా సంపాదించవచ్చును కాబట్టి మీరేం చేస్తారంటే సవికల్ప సమాధితో మొదలుపెట్టుకోండి నెల్లగా క్రమంగా మీకు ఆ నిర్వికల్ప సమాధి వస్తుంది నిర్వికల్ప సమాధితోటి మీరు మనోరాజ్యాన్ని జయించవచ్చును మనోరాజ్యాన్ని జయిస్తే తీవ్రమైనటువంటి ద్వైతమున్నదిగా రాగట్వేషములతో కూడిన ద్వైతము అది తొలగిపోతుంది మనోరాజ్యం మందద్వైతం అది ఎలాగూ తొలగిపోతుంది కాబట్టి మీరు ద్వైతాన్ని జయించేసి జీవద్వైతాన్ని వదిలించేసుకుని మీరు ఆత్మనిష్ఠులుగా జీవనుష్ఠులుగా ఉండిపోగలుగుతారు అది అన్నారు సరిపడిందండి మళ్ళీ ఇంకోసారి కాము నిర్వికల్ప సమాధి సంకల్పములు లేని నిశ్శబ్దస్థితిని బట్టి మనోరాజ్యం మనోరాజ్యమును జేతుం జయించుట శక్యం సంభవమే సహా అపి శబ్దము కూడాసంపాదగా సంపాదించవచ్చును శ్లోకమందము శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్పసమాధి ్రమోపి సవికల్ప సమాధిను మనం చిన్న మెడిటేషను చేద్దాం సవికల్ప సమాధి నుంచి చిన్న మెడిటేషన్ చేద్దాము ఏదైనా ఒకటి కొన్ని దీపాలు అర్పిస్తే కూడా బానే ఉంటుంది మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ప్రతి చిన్న అంశమును పరిశీలించాలి అబ్జర్వేషన్ అబ్జర్వేషనే కదా మరి సమాధానం అంటే అబ్జర్వేషన్ ప్రతి చిన్న అంశమును మనం పరిశీలిస్తాం అబ్జర్వేషన్ ఉదాహరణకి దీపాలు ఆడిపిన వెంటనే చాలా సహజంగా ఒక రకమైన శాంతి మనస్సు యొక్క చలనము తగ్గినది అనే అనుభవము మనకు కలుగుతుంది అంటే దీపం అనేది మనస్సుకి ఒక డిస్ట్రాక్షన్ అంటే మనస్సుని బయటికి లాగేటువంటి వాటిల్లో అదొకటి అందుగురించి దీపం ఆరుకునే వెంటనే చీకటి చీకట్లో మీరు గమనించండి నామరూపాలు చీకట్లో ఉండవు వెలుగులోనే ఉంటాయి నామరూపాలు చీకట్లో నామరూపాలు ఉండవు కదా బాగుంది చేతనే దీపం తగ్గేప్పటికీ నామరూపముల యొక్క అసాంద్రత డెన్సిటీ తగ్గిపోతుంది చీకటికి నామరూపాలని కవర్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి బయట ఎప్పుడైతే చీకటి సహజంగానే లోపల కూడా నామరూపముల యొక్క వృత్తికి తగ్గిపోతుంది తర్వాత శబ్దములు కూడా నామరూపాల పద్ధతిలోనే ఉంటాయి శబ్దాల లా అదంతా నామరూపాలే కానీ ఇప్పుడు శబ్దాల మీద మనస్సు ఎప్పుడైతే పెట్టడం మానేసినామో శబ్దాలను ఉపేక్షిస్తాం శబ్దాలు ఉంటాయి కానీ మనం వాటిని గురించి పట్టించుకోలేం దాంతో నామరూపంలో యొక్క ఇంకా బాగా తగ్గుతుంది తర్వాత దేహాన్ని నిటాబుగా ఎప్పుడైతే పెట్టినామో ఆ ఏకాగ్రత అలర్ట్నెస్ అనే సావధానత అంటారు అది అత్యంత సహజంగా వచ్చి అలా సావధానత వస్తూనే మనస్సు కొంత ఏకాగ్రమవుతుంది మనస్సులో ఉండేటువంటి వికల్ సంకల్పాల యొక్క ప్రవాహం తేలిక సో ఇన్ని విధాలుగా ఆ ధ్యానముద్ర మనస్సు యొక్క ప్రవాహాన్ని తగ్గించటంలో ఇన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది ఇదంతా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ మనస్సు చాలా నిశ్చలంగా కదలిక లేకుండా ఏకాగ్రముగా ఉన్నది అటువంటి ఏకాగ్రమైన మనస్సుతో నేను అత్యంత పవిత్రమైన పంచాక్షర మహామంత్రాన్ని అంటే ఓంకారంతో కలుపుకుంటే ఆరక్షణాలు అవుతాయి నేను జపిస్తాను ఓం నమ శివ మానసికంగా జపించాలి పైక నక్కర్లేదు పెదవులు కూడా కదపనక్కర్లేదు ఓం నమ శివ కొద్దిగా పెదవులు కదపడం అవసరం అనిపిస్తే కలపచ్చు ఓం నమ శివా ఆ మంత్రాన్ని న్యూట్రంగా కాకుండా ప్రేమగా జపించాలి అది ఎల్లాగా అని అడక్కడు ప్రేమగా ట్రై చేయండి ప్రేమతో జపించండి ఓం నమ శివ శివ ప్రేమ తల నుండి రాదు బ్రెయిన్లోంచి రాదు హృదయంలోంచి వస్తుంది అది గమనించి హృదయంలోంచి ప్రేమను పైకి తెచ్చి ఆ ప్రేమతో మనం జపం చేస్తాం ఓం నమ శివ శివా సంఖ్య బ్రేమ్ చేసే పని హృదయానికి సంఖ్య కరలేదు హ్రయమే కావాలి ఓం నమ శివాశ్వరుడు శివుడు అనగా పరమ మంగళస్వరూపుడు అట్టి ఈశ్వరుడు నా హృదయంలో జ్ఞానరూపంగా ఎదుక రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ ఈశ్వరుణ్ణి నేను నమస్కరిస్తూ ఉన్నా నమస్కరిస్తున్నా ఓం నమశిం ఓం నమశిం ఇప్పుడు మంత్రమునకు మంత్రమునకు మధ్యలో ఉండే ఆ నిశ్శబ్దాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఆ నిశ్శబ్దాన్ని తెలుసుకుంటూ ఇంకా పనిచేయాలి Om Namashimha. Om Namashimha. Om Namashimha. మనస్సు చెదిరిన ప్రపేమి కాదు మళ్ళీ ఒక్కసారి మంత్రం మీద ఫోకస్ చేసి తర్వాత నిశ్శబ్దాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఓం నమస్ చెప్పి నిశ్శబ్దంగా ఉండిపోవాలి ఓం నమ శివా మళ్ళీ మనస్సు కదులుతోందనిపించినప్పుడు ఇంకోసారి మంత్రం చెప్పాలి నిశ్శబ్దంగా ఉండిపోవాలి నిశ్శబ్దంగా ఉండి కొంచెం డలల్గా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే మళ్ళీ మంత్రం చెప్పాలి ఓం నమ శివ నిశ్శబ్దంగా ఉండిపోవాలి నడుపు సాగదీసి ఎలర్ట్ గా సావధానంగా నిశ్శబ్దంగా ఉండిపోవాలి మళ్ళీ మంత్రం ఓం నమ శివా నిశబ్దం కాల తేలిక మళ్ళి మంత్రం ఓం నమ శివ సారీ ంగోపదీ సైలన్ స్కర్ గొప్ప మళ్ళీ ఓం నమ శివా ఆఖరి సారీ ఓం నమ శివా కథలా మధ్య ఓ శాంతి శాంతి శాంతి రిలాక్స్డ్గా కూర్చొంద కళ్ళు మూసుకునే ఐదు నిమిషాలు మనస్సు సైలెంట్ గా ఉంటే గంటసేపు నిద్రపోయినంతటి విశ్రాంతి లభిస్తుంది సైలెంట్ మెల్లగా కళ్ళను మీకు అందరికీ చక్కటి మామిడి పండ్లు ఉన్నాయి వాళ్ళ ముదారు తీసుకొచ్చారు అందరూ వచ్చి పండు తీసుకుని వెళ్ళగలరు హరి ఔంత